మానేస్తే ఇంకా అధోగతికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కష్టాలు ఎక్కువైనప్పుడే ఆపదలు ఎక్కువైనప్పుడే భగవంతుని స్మరించడం కూడా ఎక్కువగా కావాలి ఎందుకని ఆ ఆపదని తటస్థం చేసుకోవడానికి న్యూట్రలైజ్ చేయడానికి ఇంకో మార్గమే లేదు భగవంతుని దయ దప్ప భగవంతుని దయ కలగాలి అంటే మనం భగవత్ ప్రార్థనలు ఉండాలి అంతకన్నా మరొక మార్గం లేనేలేదు అంటాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ శాంతించాయంటున్నాడు అంటే తనకే ఒక విశ్వాసం వచ్చింది ఇంతకుముందు భయపడుతూ ఉన్నాడు ఇప్పుడు భయం లేదు ఈ ఈ భయం ఎట్లా పోయింది కేవలం తన సాధన వల్లనే పోయింది అంతే ఇంకేం లేదు అంటే ఒకటో శ్లోకం నుంచి రెండో శ్లోకానికి వచ్చేసాం మనం మీరు అనుకుంటారు మనకు పోలేదే అని శ్లోకం నుంచి రెండో శ్లోకానికి వచ్చాం కానీ అది కాదు ఏదైతే నమహ నమహ అన్నాడు అది కొంతకాలం చేసిన తర్వాత అది ఇంపార్టెంట్ కొంతకాలం చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాన్ని చెప్తూ ఉన్నాడు అది అంతవరకు ఓపికగా ఉండాలి ఓపిగ్గా వెయిట్ చేస్తూ పోవాలి ఇప్పుడు విత్తనం వేసామనుకోండి విత్తనం వేయగానే ఇది ఏం విత్తనం అండి ఇదిని ఇది మామిడి పండు అండి బంగినపల్లి అండి ఒకటి కోసిస్తారా ఇప్పుడు విత్తనం వేసాన ఇక మనం రోజు పోయి దాని దగ్గరికి మొలక దగ్గరకు పోయి నీళ్లు పోసి ఏమే భంగినపల్లి ఏమే భంగినపల్లి అదంటే ఎక్కడ దొరికి నువ్వు పల్లెటోరాడు నాకు ఎందుకని ఏం చేసేది నేను రోజు అడుగుతా వింటని కాబట్టి అది నాకు ఇవ్వలేదు ఇవ్వలేదని కాదు అది ఇచ్చే టైం వస్తుంది అది కర్మఫలం అంతవరకు యూ హ్యావ్ టు వెయిట్ దట్స్ ఆల్ అంతవరకు దాన్ని ఉండాలి దాన్ని కాపాడుతూ ఉండాలి చూస్తూ ఉండాలి ఒక దశలో కర్మఫలం వచ్చేస్తుంది మనకు అట్లాగే ఈ మొదటి శ్లోకంలో భగవంతుని స్థుతించడం ఏదైతే ఉందో అది కొంతకాలం చేసిన తర్వాత అంతకుముందు హృదయంలో భయాలున్నాయి అంతకుముందు మనసులో బాధలున్నాయి ఇప్పుడు బాధలు భయాలు అన్నీ కూడా అదృశ్యమైపోతూ ఉన్నాయి ఎందుకని శాంతించినవి శాంతించినవి అని తనకే తెలుస్తోంది కానీ నిన్న మనం చూసినప్పుడు పాపాలను గురించి ఒకటి భయం రెండవది స్వార్థం ఈ రెండు దూచం ఇది అహం భావన అని తెలుసుకున్నాం నిజత్వం నేను అసంతృప్తితో ఉన్నాను అహం పరిచ్ఛున్నహ నేను పరిచ్ఛున్నుణ్ణి అని అర్థం చేసుకుంటూ పోయినా చూసారా ఇప్పుడేం జరుగుతుందో తెలుసా అక్కడ భయం వచ్చింది ఎందుకని రెండవ వస్తు ఉంది కనుక ఇక్కడ జ్ఞానం కలుగుతూ ఉంది కాదు అభయం వస్తూ ఉంది అభయం అభయం కాబట్టి భయం తగ్గుతూ ఉంది భయం తగ్గుతుందంటే అహంభావన మెల్లగా క్షీణిస్తూ ఉందని అర్థం ఆ క్షీణిస్తూ ఉంది అని అర్థం ఎందుకంటే తర్వాత శ్లోకాల్లో మనం అది కూడా వినబోతాం ఏ విధంగా ఉందని కాబట్టి ఈ విధంగా పరమాత్మని రెండవ మంత్రంలో పరమేశ్వరుని ప్రార్థించడం జరిగింది మూడవ రుక్ శంభు దేవత స్వరాధనుష్ఠుప్ కాబట్టి ఈ మంత్రానికి ఇప్పుడు రుక్ ఏదైతే మనం చూడబోతున్నామో దీనికి కాశ్యప మహర్షి కశ్యప మహర్షి కాదు కాశ్యప మహర్షి ఋషి శంభూ దేవత కాబట్టి శంభు దేవత స్వరాధనుష్ఠుబ్ చంద చందది ఈ ఇప్పుడు మనం మూడవది ఏదైతే మంత్రం తెలుసుకోబోతున్నామో దీనికి గోశాంతి ఫలితంగా చెప్పాడు అంటే గోశాంతి అన్నప్పుడు కేవలం గోవులనే కాదు కుక్కలను పెంచుతున్నారనుకోండి అవి కూడా శాంతి కాదు సరేనా కాబట్టి మన దగ్గర ఇతర ప్రాణులు ఏవైతే ఉన్నాయో మనతో కలిసి జీవించేటువంటివి అవి బాధపడుతూ ఉంటాయి కొందరు కుక్కలను పెంచుతూ ఉంటారు వాటి అనారోగ్యం వచ్చింది వాళ్ళు పోంచేయాలి దానికి తబ్ది అర్థమవుతుందే ఎందుకంటే ఈ విధమైనటువంటి మమకారం మనకు పశువుల మీద కూడా ఏర్పడి ఉంటాయి కాబట్టి వీటి వల్ల కూడా అలసట గలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ గోశాంతికి ఇది చెబుతారు అయితే మనకి ఇక్కడ ప్లీజ్ పాప కాశినియానుశంక मूडवरुक् रुद्र शिवा तुह अघोर पाप काशिनी काबट्टी हे रुद्र ओ रुद्रदेव गिरीशंता शिरीशंता इधक पेर आयन की गिरी अटंटे वक्त अर्थ वेदवाकल కాబట్టి వేదవాక్కుల రూపంలో ఉండేటువంటి వాడు వేద స్వరూపుడు అని ఒక అర్థం కాబట్టి వేదవాక్కులను ఉన్నావు గనక వేదవాక్కులు ప్రమాణం గనక మహావాక్యాలు ఆ ప్రమాణమైనటువంటి మహావాక్యాల ద్వారా మాకు జ్ఞానం కలుగుతుంది గనక కాబట్టి వేద మంత్రాల రూపంలో నువ్వు ఉండి మంత్రార్థాన్ని మేము తెలుసుకున్నప్పుడు మహావాక్యాల్ని విచారణ చేసి మనం తెలుసుకున్నప్పుడు మాకు మోక్షం కలుగుతుంది కాబట్టి గిరి శంతహ గిరిశంత ఇంకొకటి ఏంటంటే అంటే శం అంటే సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు శం తనోతి ఇది ఎక్కడ గిరిస్తిత్వ కాబట్టి గిరి అంటే వాక్కులు గనక కాబట్టి వేదవాక్కుల రూపంలో ఉండి వేదంలో ఉండేటువంటి మహావాక్యాల రూపంలో ఉండి ఉపనిషద్ వాక్యాల రూపంలో ఉండి గిరిస్తిత్వ వాటిల్లో ఉండి శం తనోతి ఇది రుద్రహం ఇక్కడ అందువల్ల ఆయన గిరిశంత అని పిలువబడ్డాడు అర్థమవుతుందా ఇప్పుడు కాబట్టి వేదాల్లో ఉండేటువంటి మంత్ర రూపంలో తానే ఉన్నారు గనక వేద మంత్రాల్ని వివరించినప్పుడు మన జ్ఞానం కలుగుతుంది గనక ఇట్లా జ్ఞానాన్నిచ్చి జ్ఞానం ద్వారా మనకు మోక్షాన్ని ప్రసాదించేవాడు గనక ఎందుకని మోక్షం జ్ఞాన రూపంలో ఉంది మోక్షం జ్ఞాన రూపంలో ఉంది జ్ఞానం కలిగితే మోక్షం మోక్షాయ జ్ఞాన కాబట్టి మోక్షం అనేటువంటిది ఉన్నదంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే మోక్షం ఏమిటో మన తెలుస్తుంది మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కాబట్టి ఈ జ్ఞానము వేద వాక్కుల రూపంలో ఉంది ఆ వేద వాక్కుల రూపంలో గిరిహి నీవే ఉన్నావు కనుక వేదాల్లో ఉండేటువంటి మహావాక్యాల రూపంలో ఉండి జ్ఞానాన్ని మాకు అందిస్తూ తద్వారా మాకు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉన్నావు కనుక గిరిశంత కూడా ఏంటంటే గిరవు స్థిత్వ అన్నాడు అనుకోండి గిరవ్ అన్నప్పుడు కైలాసే స్థితివ అంటే కైలాస పర్వతం మీద ఉండి శివుడు శం మాకు సుఖాన్ని తనోతి ఇది సుఖాన్ని ప్రసాదించేటువంటి వాడివి కాబట్టి కైలాస పర్వతం మీద ఉండేటువంటి పరమశివ మాకు నువ్వు సుఖాన్ని ప్రసాదిస్తావు అందుకని గిరిశంత అట్లా కాకుండా వేదవాక్కుల్లో ఉండి ఆ జ్ఞానం ద్వారా మాకు మోక్షాన్నిచ్చి ఆనందాన్ని ప్రసాదించేవాడివి గనక గిరిశంత తర్వాత అఘోర అపాపకాశిని శివ తను కాబట్టి ఆయన స్వరూపం ఏ విధంగా ఉందంటే అఘోరా ఘోరం అంటే భయంకరం భయంతో కూడినటువంటిది ఆ ఘోర అంటే అభయం అని అర్థం కాబట్టి పరమాత్మను చూసినప్పుడు ఇంతకు ముందు భయం ఉంటే ఉండొచ్చేమో గానీ ఇప్పుడు భయం లేదు ఎందుకని పరమాత్మతో తన ఉండేటువంటి సంబంధం అర్థమైపోయింది కనుక హే భగవాన్ నాకిప్పుడు భయం లేదు కనుక ఆ ఘోరా చూడండి అఘోర అసలు భయమే కనిపించడం లేదు ఎందుకనయ్యా నీకు భయం లేదు నేను చేసిన పాపాలు ఉన్నాయి చేయకూడని పనులు చాలా చేశాను చెయ్యవలసిన పనులు చాలా చేయలేదు ఈ పాపాలు నా దగ్గర ఉన్నాయి ఏమీ లేనివాడిని జ్ఞానం లేదు ధనం లేదు ఏమీ లేదు అయినా భయం లేదు ఇదేంటయ్యా ఇవన్నీ లేనప్పుడు భయం ఉండాలి కనీసం రేపటికి భోజనానికి లేదంటేనే పిల్లల్ని ఎట్లా పోషించుకుంటామనేటువంటి భయం తల్లిదండ్రుల్లో ఉంటుంది కానీ నాకు ధనం లేదు ఏమీ లేదు భయం లేదు ఎందుకు లేదు నువ్వు పక్కన ఉండవు కనుక అది నీవు ఉండడం వల్ల అఘోర నాకు భయం లేదు కారణం నువ్వు పక్కన ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరామనుకోండి ఊటికి వెళ్ళాము ఊటి కొడైకనాలు మనల్ని ఒక కొట్టి సోటు తీసుకపోయాడు సరేనా ఆయన దగ్గర చెక్ ట్రావెలర్స్ చెక్స్ ఉన్నాయి కావాల్సింది ఇంకా మనకేం భయం చెప్పండి అదే కనుక మన లాంటి వాడు వచ్చి నీ దగ్గర ఎంత ఉందో మిత్రమా నా దగ్గర ఎంత ఉందంటే నా దగ్గర నాలుగున్నర రూపాయి ఉందండి నీ దగ్గర ఎంత ఉందండి మూడున్నర అంటే అక్కడ అష్ట కష్టాలు రెండు కలిసి ఎనిది అవుతాయి కనుక నాలుగున్నర ఒక మూడున్నారా ఎనిమిది కనుక అష్ట అక్కడ ప్రారంభం అవుతాయి కానీ ఎవడు కూడా అయితే మనం వెళ్ళేవాడు కోటేశ్వరుడు కావలసిన చెక్స్ అన్ని ఉన్నాయి ట్రావెలర్ చెక్స్ అన్ని మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఆ భయం ఎందుకని నాకు ఏమీ లేదు కానీ అన్నీ ఉండేవాడు నా పక్కన ఉన్నాడు ఇది ఉండేది కాబట్టి హే భగవాన్ నేను ఏమి లేనివాడి ఈ ప్రపంచంలో ఓకే కాని నువ్వు నాకున్నావు గనక ఆ నీ స్వరూపం అది తర్వాత అపాప కాశిని అంటే అపాపశ కాశిని అపాపశ అపాపశ ప్రకాశిని ఈర్థ పాపకాశిని చూడతా అంటే పాపాన్ని ప్రకాశింపజేసేది పాపకాశిని అపాప కాశిని అపాపం పాపం లేనిదాన్ని ప్రకాశింపజేసేది పాపం పాపం లేనిది ఏంటి ఆత్మ అపాపస్య అంటే ఆత్మ దాన్ని ప్రకాశింపజేసేటువంటిది కాబట్టి నీ స్వరూపం ఏదైతే ఉందో ఇది భయాన్ని నిర్మూలిస్తూ ఉంది అభయంతో నాకు తెలుస్తుంది అంతా కూడా నాకు అభయమే భయం నా హృదయంలో లేదు అది కూడా కాకుండా అపాపశ ప్రకాశనే ఆత్మ ఇటువంటి ఆత్మను కూడాను తెలియజేస్తూ ఉంది ఇందువల్ల గిరిశంత వేదవాక్కుల రూపంలో ఉన్నావు గనక ఆత్మ జ్ఞానం కలగాలి అంటే మహావాక్య జ్ఞానం కలగాలి ఈ మహావాక్యంలో ఉండేటువంటి పదాల రూపంలో అక్షరాల రూపంలో ఉండేటువంటి వాడివి నీవే అక్షర స్వరూపుడివి కాబట్టి గిరిశంత అపాపశ ప్రకాశని అఘోరా ఇవన్నీ రుద్రుడికి నీ యొక్క స్వరూపం అభయప్రదంగా కనపడుతుంది నాకు నిర్భయంగా ఉంది నాకు ఎందుకని అపశ్య ప్రకాశని పాపం లేనిటువంటిది ఆత్మ అపాపశ ప్రకాశని కనుక అపాప కాశిని అపాప ప్రకాశని అపాపశ ప్రకాశని త వాటి చేత ననువారిశంతాభిచాకీహి అభిషాక చీహి గిరిశంతా అభిచాకీహి నన్ను అనుగ్రహించు హే భగవాన్ నన్ను అనుగ్రహించు ఏటి చేత ఇదిగో ఈ రూపాల చేత నహ మమ్మల్ని నీ తనువు ఏదైతే ఉందో నీ రూపం ఏదైతే ఉందో ఇది అత్యద్భుతంగా తెలుస్తుంది మాకు ఎందుకని అఘోర అపాపశ్వ ప్రకాశని శాంతమయ కాబట్టి హే పరమాత్మ పరమేశ్వర ఈ రూపాన్ని నేను ప్రార్థన చేస్తూ అన్నా నన్ను నువ్వు అనుగ్రహించు ఎందుకని అనుగ్రహించాలి పరమాత్మ అనుగ్రహించారు ఇది మోక్షం ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆత్మ విషయం వస్తుంది కానీ ఆత్మను తెలుసుకోవాలంటే కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి ఈశ్వరానుగ్రహ దేవా పుంసాం అద్వైత వాసన అద్వైత జ్ఞానం కాదు అద్వైత వాసన కొంతమంది ఉంటారు భగవద్నికి అనుగ్రహం చేత అద్వైత జ్ఞానం కలిగిపోతుంది అద్వైత జ్ఞానం కలగదు అద్వైత వాసన అద్వైత వాసన పడితే చాలు తర్వాత జ్ఞానం వస్తుంది అది బట్టగా చాలా మంది తిరగతా ఉండరు అర్థం అవుతుంది వాళ్ళు బోధిస్తారు సమాజానికి అద్వైతాన్ని ద్వేషిస్తూ సమాజానికి బోధ చేస్తారు అది కర్మ దానికి ఏదో ఉంటుంది ధనుర్బాణాలు సిద్ధంగా ఉంటాయి దానికి అవి ఎప్పుడు వదులుతాడో తెలియదు అంతే ఇంకేం కనుక అద్వైత వాసన ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నిహనానస్తికించన ఉన్నదంతా ఒక్కటే అనేటువంటి అనంత స్వరూపాన్ని తెలుసుకునేటువంటి వాసన మొదట వాసన అంటే దానికి సంబంధించినటువంటి ఒక ఉత్సాహం ఉండాలి మనిషిలో ఆ సంస్కారం ఏర్పడాలి ఏర్పడిందనుకో ఇక ఊరుకునేటు మనిషి దానికోసం ప్రయత్నం చేస్తాడు మొదట అద్వైత వాసన ఆ భావన కనుక మనకి ఏర్పడితే అది పొందాలని తర్వాత ఎలా పొందాలనో గురుమేవ అభిగచ్చేత సమిత్పాణిహి శ్రోతరియం బ్రహ్మనిష్టం ఇంకా అదంతా జరిగిపోతుంది కాబట్టి గురువు దగ్గరకు పోయి అది నేర్చుకోవడం అంటూ జరుగుతుంది కాబట్టి అభిషాకీ అభిచాక శిహి హే భగవాన్ నన్ను అనుగ్రహించు ఎందుకని నీ అనుగ్రహంతోనే నాకు ఇది అపాపశ ప్రకాశని ఏదైతే ఆత్మ ప్రకాశం నీ స్వరూపంలో తెలుస్తూ ఇది నేను పొందాలి మాత్రం నీ అనుగ్రహం ఉండాలి ఇంకొక విధంగా ఉండేందుకు అవకాశం లేదని పరమాత్మని ధ్యానించడం తర్వాత నాలుగవ రుక్ అస్య మంత్రస్య గౌతమ ఋషి కాబట్టి ఈ నాలుగవ రుక్కి గౌత మహర్షి రుద్రో దేవత గాయత్రి చంద చందస్సు గాయత్రి రుద్రుడు దేవత గౌతమ ఋషి దీనికి తరువాత వచ్చేటువంటి ఐదవ రుఖుకి రెంటికి కూడాను ఒకే ఫలం చెప్పాడు అదేంటంటే అకాల మరణ భయం నాస్తి అకాల మృత్యు ఇటువంటి భయం మనకు అదే అనిపిస్తుంది ఎవరన్నా పోతున్నారనుకోండి మన ఇంట్లో నుంచి బయలుదేరి వెళుతూ ఉంటారు ఏదో దూర ప్రయాణాలు ఎన్నిసార్లు చెప్తాను అయినా జాగ్రత్త నాయనా ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త ట్రైన్ నడుస్తూ ఉంటే ఎక్కబాకు చూడండి తమాషా పొరపాటును కూడా ఏదన్నా ఎక్కువ గాని ఆటో ఎక్కబా ఎందుకని యముడు ఆ రూపంలో ఉన్నాడు నాయనా జాగ్రత్త అని ఎందుకు చెప్తారా తెలుసా ఈ అకాల మృత్యు సంభవిస్తుంది అటువంటి సంభవించేటువంటిది ఉండినా కర్మఫలంలో దానిని తటస్థం చేసి భగవంతుని యొక్క కృప అటువంటిది లేకుండా చేస్తుంది కాబట్టి ఈ మంత్రం అకాల మృత్యు భయం ఏదైతే ఉందో దీన్ని లేకుండా చేస్తుంది అకాల మరణ భయం నాస్తి అంత్రస్య గౌతమ ఋషి రుద్రదేవత గాయత్రి చంద నెక్స్ట్ చూడు ీు గిరిశంత హస్త శివా గిరిత్రంసీత్ శరైతే బాణమైతే గిరిశంత హే వేదే హస్థే నీ యొక్క చేతిలో బిభర్త్వర్త్వే అస్థవే అంటే దాన్ని ప్రయోగించడం అస్తవే వదిలిపెట్టడం బిభర్షి అంటే చేతులు ధరించుండడం చేతిలో పట్టుకొని ఉంటాడు అంటే బాణం సంధించేటువంటి వాడు ముందు బాణం చేతిలో పట్టుకొని ఉంటాడు బిబర్షి తర్వాత ఎటువంటిది అది బాణం అంటే ఊరికి అలా పట్టుకొని పోతూ ఉండేది కాదు వాకింగ్ స్టిక్ లాగా అస్తవే అస్తవే అంటే వదలడానికి సంసిద్ధంగా పట్టుకొని ఉండాడు అర్థం కాబట్టి హే గిరిశంత హే పరమేశ్వర హే రుద్రదేవ ఏ బాణాన్నైతే నీవు గురి సంధించడానికి చేతిలో నువ్వు దాన్ని అయ్యా ఒక్క పంజి దాన్ని నువ్వేం చేయాలంటే శివాం గిరిత్రాం కురు ఇక్కడ నువ్వు దాన్ని ఏం చేయాలంటే ఎప్పుడైతే దాన్ని ప్రయోగించాలని సిద్ధంగా ఉండవో దేనికి శిక్షించడానికి గదు దాన్ని రక్షించేదిగా మార్చు ఆశీర్వాదంగా మార్చు అని నేను ప్రార్థన చేస్తూ కాబట్టి అకాల మరణం అందుకని అకాల మృత్యువు అనుకోండి అది ఎప్పుడైనా రావచ్చు సంధించేస్తుంది ఏమో తెలియదు ఇక్కడ నుంచి బజార్ కనే వెళతాడు తిరిగి వస్తాడో రాదో తెలియదు అది అకాల మరణం అంటే అకాల మృత్యు అందు మన దగ్గర ఉంటుంది కానీ ఇప్పుడు ఏమిటో తెలుసా అయ్యా నువ్వు ఏదైతే సంధించి ఏ బాణాన్ని అయితే వదలడానికి విభర్షి అస్తవే అస్తే నీ చేతుల సిద్దంగా ఉందో ప్రయోగించడానికి నువ్వు విడిచిపెట్టడానికి దాన్ని మాత్రం ఆశీర్వాదంగా వదిలేసాయి మాకు అంటే ఒకవేళ దాని కింద కూడాను నా మీదెక్కకుండా కుక్క మీద ఎక్కేటట్టు కానీ లేకపోతే అటు పోయి గోడ గొట్టుకునేటట్టు జీ ఏదో జ్ ఎందుకని అది కూడా నేను చెప్పాల్సిన అవసరం నీకే తెలుసు సర్వజ్ఞాలు కాబట్టి నేను ఎంతవరకు అంటే నిన్ను ప్రార్థన చేసేవాడినే గాని అది నీకే తెలుసు గనక దీని నాకు ఆశీర్వాదంగా మార్చు కాబట్టి మా హిగంసేహి పురుషం జగత్ కాబట్టి అయ్యా నువ్వు మమ్మల్ని మా హిగంసేహి హింసేహి మామల్ని హింసించద్దు ఈ ప్రపంచంలో పురుషుల్ని ఎవరిని హింసించవద్దు ఇంకో తమాషా చూడండి జగత్ ఇది లోక కళ్యాణం ఈ మంత్రం లోక కళ్యాణం ఇది అయ్యి నాకొక్కడికి కాదు నాకు ఆ కాల మృత్యువు లేకుండడమే కాదు ప్రపంచంలో అందరు కూడా బాగుండాలి కాబట్టి నన్ను హింసించద్దు ప్రజల్ని హింసించద్దు నన్ను సమస్త జగత్తును హింసించద్దు నువ్వు పురుషం జగత్ కాబట్టి ఏదైతే నువ్వు బాణాలు ఎక్కువ పెట్టేసి ఉండవో కర్మఫలాలు ఇవ్వడానికి చూడండి ఎంత విశాల హృదయం ఋషి అంటే అంత విశాల హృదయుడు ఆయన గౌతమ్ మహర్షి అందుకని లోక కళ్యాణం కోసం ఏమిటో తెలుసా అయ్యా నా ఒక్కడ మీ విషయంలోనే కాదు నన్ను హింసించకుండా ఉండని చెప్పడమే కాదు ప్రజలందరినీ హింసించకుండా ఉండు అంతేకాదు సర్వం జగత్సారా సమస్త ప్రపంచం ఇదే లోక కళ్యాణం అందరూ హాయిగా ఉండాలి ఇది కూడా ఇంపార్టెంట్ లోక సమస్త సుఖిన భవంతు అని ఎందుకంటామో తెలుసా అందరూ హాయిగా ఉంటేనే మనం హాయిగా ఉండేది ఇప్పుడు మన ఇంటి పక్కన ఒక శవం ఉందనుకోండి మనం భోంచగలం చెప్పండి అందుకని అడుగుతుంటాం ఎప్పుడు సార్ ఉన్నప్పుడు రక్ష దాన్ని చూచేవిడవిడలేడు కానీ ఇవిడు చచ్చిపోతాను ఏనకి ఇంపార్టెంట్ మొదట ఎప్పుడు సార్ ఎన్ని గంటలకు ఎత్తుకుంటాను ఎన్ని గంటలకు ఎత్తేస్తారండి ఎందుకని తర్వాత భోజనం చేయాలి మరి అక్కడుంటే ఇక్కడేంటి భయం శవం లేచి వచ్చి తినేసిపోతుంది ఏమో వాళ్ళ ఇంట్లో శవం అంటే నీ ఇంట్లో మళ్ళీ ఇక్కడేమో కోడింది ఏంటండి అది శవం కాదా అది శవమా అంతకుముందు శవం నువ్వు కొయ్యకు ముందు కోసిన తర్వాత శవం శవం కదా దాన్ని తింటే ఇక్కడ దాన్ని తింటూ అక్కడ శవం ఇక్కడ శవం ఆల్రెడీ ప్లేట్లో ఉంది అందువల్ల పాపం గౌతమ్ మహర్షి అందరు సుఖంగా ఉండారా ఎవరు కోళ్లు కూడా సర్వం జగత్ మా హింసే అయ్యా ఈ సమస్తమైన జగత్తు నన్నే కాదు హింసించకుండా ఉండేది సమస్తమైన జగత్తుని నువ్వు హింసించకుండా ఉండు కాబట్టి ఇదంతా ప్రార్థన చూచారా ఈ ప్రార్థనల యొక్క ఫలితం దయా దయా న్యూట్రలైజ్ చేస్తూ పోతుంది పాపనన్నింటినీ ఏమి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఒక అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి అంటే మీకు డౌట్ ఉంటుంది స్వామీజీ చెప్తా ఉన్నారు ఎట్లా తటస్థం చేస్తుంది ఎట్లా తటస్థం చేస్తుంది ఇప్పుడు అగ్ని జరుగుతుంది ప్రమాదం జరిగింది వరుసగా రెండిళ్ళు కాలుతూ వచ్చాయి వెంటనే ఒక్కసారి మనం ఫైర్ ఇంజిన్ తీసుకుని వచ్చేసామనుకోండి ఆ పక్క నుండేటువంటి బావిలో వేసేసి అక్కడి నుంచి వాటర్ అంతా కొట్టేస్తే ఏమైపోతా ఉంది అది అగ్ని ఆరిపోతుందా లేదా అది తటస్థం చేయడం అంటే అగ్ని ప్రమాదం జరిగింది ఎప్పుడైతే మనం జలాన్ని దానిమీద కుమ్మరించామో అగ్ని అంతా కూడాను ఆరిపోయింది కాబట్టి మనం గతంలో ఆచరించినటువంటి పాపాలు వాటి ఫలితాలు ఉన్నాయి కానీ పరమాత్మని ధ్యానించడం స్థుతించడం ప్రార్థించడం అని ఏదైతే ఉందో ఇది అగ్ని జలం ఆర్పేసినట్టుగా ఈ పాపాలన్నింటినీ కూడాను సమూలంగా ప్రక్షాళనం చేసుకుంటూ పోతుంది ఇది తటస్థం చేయడం న్యూట్రలైజ్ చేయడం అండి కాబట్టి ఇదంతా కూడా లోక కళ్యాణం నేను అపవిత్రంగానే ఉన్నా కానీ పరమాత్మను ప్రార్థించడం వల్ల నేను పవిత్రమవుతూ ఉన్నా బాగా అర్థం చేసుకోండి ఎందుకని ఇప్పుడు ఒక మురికి గుంట గంగా నీళ్ళు నదిలో కలిసిందనుకోండి లేదు అంత గంగా తీసుకొని వచ్చి బెసరీ బాటిల్లో వేశామనుకోండి ఎందుకంటే బెస్రెలు అయితే కావాల్సినవి సూక్ష్మ జీవులు ఉంటాయి కనుక గంగను నేను ఒక్కటడుగుతున్నాను ఇలా చేయడం వల్ల ఒక పాత్రలో ఏదో నీరుంది మురికి నీరు మనం తీసుకుని వచ్చి గంగా జలం వేశాం దీనివల్ల ఏం జరుగుతుంది మురికి నీరు గంగని అపవిత్రం చేస్తుంది లేకపోతే గంగ మురికి నీరుని పవిత్రం చేస్తుంది చెప్పండి కాబట్టి ఈ మురికి నీళ్లు పోయి గంగని అపవిత్రం చేయలేవు శుద్ధో భవతి ఇది కూడా శుద్ధి పడిపోతుంది ఎందుకంటే గంగ పవిత్రమైంది గనక పవిత్రమైనటువంటి దాన్ని ఎవరు అపవిత్రం చేయలేదు అపవిత్రమైంది దానిలో పవిత్రమైనటువంటిది పడితే ఈ అపవిత్రమైంది పవిత్రమైపోతుంది కాబట్టి నా మనసు ఇప్పుడు అపవిత్రంగా ఉంది ఎందుకో తెలుసా పాపాల పుట్ట ఇప్పుడు భగవంతుని కృప అనేట పవిత్ర జ్ఞాన గంగా జలం వచ్చి పడింది దానివల్ల ఇది కూడా పవిత్రమైపోతా ఉంది ఇట్లా పాపాలన్నీ కూడా ప్రక్షాళనమైపోతా ఉన్నాయి ఇప్పుడు ఒక బిందెడు తీసుకొని వచ్చి నీళ్లు బెట్టి కొందరు ఒక రెండు బొట్లు గంగా జలం స్నానం చేసి వచ్చి అబ్బా అంటాడు ఏమంటే నేను ఈరోజు గంగా జలంతో స్నానం చేసా రెండే రెండు బొట్లు చాలీ అన చాలా చాలా అర్థమవుతుంది ఏదైనా అంతే నిషిద్దం కూడా ఇప్పుడు ఉదాహరణకి ఒక బిందుడు పాలున్నాయి రెండు విషపు చుక్కలు వదిలేము అనుకోండి చాలదా మొత్తం పాలు మనకు విషపూరితమైపోతున్నాయి అట్లాగే ఒక బిందుడు జలంలో సామాన్యమైనటువంటి జలములో ఒక బావిలో తీసుకొచ్చినటువంటి జలములో గంగా జలాన్ని కనుక ఒక గ్లాస్ పోషసామంటే మొత్తం పవిత్రమైపోయినట్టే అందువల్ల పూర్వం కూడాను మన ఇళ్లల్లో ఇప్పుడేమో నాకు తెలియదు నేను తెలిసి ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిపోయింది మన ఇళ్లలో ప్రతి ఇంట్లో గంగా జలం ఉంటుంది ప్రతి ఇంట్లో ఉంటుంది ఎందుకు పెట్టేసి ఉంటారు అది ఎందుకంటే అది ఎంతకాలం అయినా చెడదు చెడిపోదు గంగా దాంట్లో సూక్ష్మజీవు చేరేది కానీ ఏది ఉండదు ఎంతకాలం స్టాగ్నెట్ చేసిన స్టాగ్నెట్ అయి ఉన్నా కూడాను పవిత్రంగానే ఉంటుంది అది గంగా యొక్క విశిష్టత ప్రతి ఇంట్లో ఒక చిన్న చెంబు దాంట్లో ఉంటుంది గంగాజలం ఎందుకో తెలుసా ఎవరైనా చనిపోయే టైం వస్తే తీసుకుని వచ్చి ఆ తులసి తీర్థం అందరూ వస్తారు కాబట్టి మనం చేయగలిగేటువంటి చివరిది అంతిమ సంస్కారం అటువంటి పరిస్థితుల్లో కూడా మనిషిని పవిత్రుని చేయాలి అందువల్ల ప్రాణం సమయంలో కూడాను ఆ గంగా తీర్థం కొద్దిగా తులసి తీర్థం కలిపి గంగలో మనకు ఆడ తాగించడం అనేటువంటి జరుగుద్ది దీనికోసంగా ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఏ శుభకార్యం జరుగుతుండేదా పక్కనే ఒక ఉన్నాడు శిలాన్యాసం జరుగుతుంది వెంటనే ఈ గంగా జలం తీసుకెళ్లి కొద్దిగా తీర్థాలు వేస్తాడు కాబట్టి ప్రతి కార్యక్రమంలో ఎక్కడెక్కడ పవిత్రమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అక్కడ గంగా కలుపుకుంటూ పోతాడు ఎంత గలుపుతాడు చాలా తక్కువ ఎందుకని ఇది పవిత్రమైన వస్తువు గనక అపవిత్రాన్ని పవిత్రం చేసుకుంటూ పోతుంది కాబట్టి మనలో ఏ పాపాలు అయితే ఉన్నాయో భగవంతుని కరుణ ఆ పవిత్రమైనటువంటి దయ ఏదైతే భగవంతు నుంచి జ్ఞానపూరితమైనటువంటి దయ ఇది మన బుద్ధిలో ఉండేటువంటి పాపాలని పాప కార్యాలని పాప ఫలితాలని అన్నిటి కూడాను శుద్ది చేసుకుంటూ పోతూ ఉంది గనక హే భగవాన్ నువ్వు హస్తంలో ధరించిన్నావు విడిచిపెట్టడానికి సిద్దంగా ఉన్నావు అయితే దాన్ని మాత్రం మమ్మల్ని హింసించడానికి కాకుండా మమ్మల్ని రక్షించడానికే గాని శిక్షించడానికి వదిలిపెట్టద్దు అని నేను ప్రార్థన చేస్తూ ఇది కేవలం నా కోసమే కాదు అందరి కోసం కూడాను సమస్తమైనటువంటి జగత్తుకి నువ్వు ఈ విధంగా అందించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఇక్కడికి మనకు నాలుగు శ్లో శ్లోకాలైనాయి చివరిగా ఒక్క విషయం మీకు ఈరోజు చెప్పి ముగిస్తాను స్వామీజీ భగవంతుడు ప్రార్థిస్తే సరే ఈ కర్మ ఎట్లాగో లౌకికం కాదు అలౌకికమని మీరు చెప్పారు ఆయన దయని మనకి ప్రసాదిస్తాడు అని అన్నారు కర్మ కనుక ఇది దోషం కాదా ఇది దోషం కాదా భగవంతుడి విషయంలో ఎందుకనయ్యా ఎట్లా దోషం కొంతమంది ఇలా కూడా మాట్లాడతారు దోషం ఎందుకంటే తనని ఎవడైతే పొగుడుతూ ఉన్నాడో స్థుతిస్తూ ఉన్నాడో ఆయన ఎవడైతే ప్రార్థిస్తూ ఉన్నాడో వాళ్ళకు మాత్రం దయ రిలీజ్ చేస్తూ ప్రార్థన లేకుండా ఎవడైతే ఉన్నాడో వాడికి దయ లేదు వాడి పాపాలు వాడు అనుభవించాలి ఇదేంటిది ఇది వైషమ్యం కాదా చెప్పండి దీన్ని శాస్త్రంలో ఏమంటారో తెలుసా వైషమ్య నైర్గృణ్య దోషము వైషమ్య నైర్గుణ్య దోషం రా ఘావత్ దానికి వటసుడి నైర్గృ వైషమ్య నైర్గృణ్య దోషం అంటారు అంటే ఏంటి పక్షపాత దోషం వాళ్ళంటే నాకు ఇష్టం వీళ్ళంటే నాకు కష్టం వాళ్ళు నన్ను పొగిడారు కనుక నాకు ఇష్టం వాళ్ళు నన్ను స్థుతించారు కనుక నాకు ఇష్టము భగవంతుడికి ఆపాదించబడ్డం లేదా కాబట్టి భగవంతుడిలో కూడాను ఇటువంటి లక్షణాలు ఉన్నాయా అంటే ఆయన ఎవరైతే పొగుడతారో ఎవరైతే స్థుతిస్తారో ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళని రక్షిస్తాడు అలా చేయనిటువంటి వాళ్ళని శిక్షిస్తాడు ఇది వైషమ్యం కాదా ఇది వైషమ్య నైర్గణ్య దోషం ఇది భగవంతుడికి ఆపాదించాల్సి వస్తుంది కుదరదు బాబు ఎందుకని కర్మ సాపేక్షకత్వం అస్థి దానికి సమాధానం కర్మ సాపేక్షకత్వం అస్థి ఇక్కడ భగవంతుడు ఆయన్ని పొగిడాడని ఇవ్వడం కాదు పాయింట్ డీప్ పాయింట్ ఇది కర్మ సాపేక్షకత్వం అస్తి ఉంది ఏంట కర్మ సాపేక్ష అంటే ఒక కర్మ జరిగితే ఫలితం భగవంతునికి ఇవ్వాలి కర్మని ఏవా అధికార హే మా కర్మ చేయడం నీకు అధికారం ఉంది ఫలితంలో లేదు కాబట్టి ఏ కర్మ చేస్తే తత్సంబమైనటువంటి ఫలితాలు భగవంతుని ఇస్తూ పోవాలి ఇది ధర్మం ధర్మ రూపంలోనే దైవం ఉండేది అయితే లౌకికంగా నువ్వు చేసేటువంటి కార్యక్రమాలకి ఫలితాలు ఇస్తున్నాడు అలౌకికమైనటువంటి కార్యక్రమం పూజ జపం స్తోత్రం నమస్కారం ధ్యానం స్వాధ్యాయం సంకీర్తన ఇవన్నీ నువ్వు చేసినప్పుడు భగవంతుడు ఆ కర్మలకు ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడే గాని కర్మ సాపేక్షకత్వం అస్తి వైషమ్య నిర్గుణ్య దోష నాస్తి కర్మ సాపేక్షకత్వం అస్తి కాబట్టి ఆ కర్మకు ఫలితం ఇవ్వడం జరుగుతోంది అంతేగాని తనని పొగిడారు తనను స్థుతించాలని కాదు ఎందుకని ఆ ఆలోచన భగవంతునికి రావడానికే లేదు ఎందుకని తన కన్నా వేరుగా ఎవడూ లేడు కించిదస్తి ధనంజయ ఉందని అనుకుంటున్నా అది కూడా లేదు మత్తహా పరతరం నాణ్యత కించదస్థితి ధనంజయ నాకన్నా అన్యంగా రెండోది లేనే లేదు గనక ఉన్నదంతా నేనే అటువంటి నన్ను పొగడమేంటి స్తతించడం ఏంటి ఆ స్తుంచడం అనేటువంటి పవిత్ర కార్యానికి కర్మ కనుకది దాని ఫలితో నేను ఇస్తూ ఉన్నాను కనుక కర్మ సాపేక్షకత్వం అస్థి వైషమ్య నైర్గృణ్య దోష నాస్తి దరమాత్మ మనకు ఇస్తూ ఉన్నాడు ఇంకా రేపటి నుంచి అంటే ఇంకొక రెండు శ్లోకాల్లో అద్భుతంగా ఆదిత్య రూపంలో ఉండేటువంటి వాడు కనపడతాడు అది చాలా మనం అందంగా ఉంటాయి చూస్తాం శిక్షిన్సుయములి శివా శివా శివా శిక్షిన్సుయములి రక్షిన్సు నిదే నాకున్న శిక్షిన్సు ఆయుధములియన్న శివా ఆ శిక్షిన్సు ఆయుధములినియున్న రక్షిన్సు నీదయే నా కుమి నన్ను కరుణించి కాపాడు తన్ీ అడుగుల కడ పడివుందుల కంఠ శివా నీ అడుగుల కడ పడివు నీల కంట శిక్షణ స్వాయుధములెన్నున్నా ీ నిదయే నాకు మెన్న నన్ను కరుణించాడు కన్న తడుగుల కడ పడివుందుల కంట శివా శివా శివా నీ అడుగుల కడ పడివుందు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ మాగేణ మహీ మహీష గోబ్రామణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్పా సుఖినోవ కాలే వర్తర్జన్య పృథివీ సుజాని దేశోయోవర బ్రాహ్మణ సంతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ ఓం పూర్ణమేవాసిష్యతి శా